మమ మాయా దురత్యయా మామే వయే ప్రపద్యంతే మాయాంతరంతి మాయ యొక్క స్వరూపాన్ని మనం చూస్తూ ఉన్నాం మాయ మాయా అంటే అజ్ఞానము అవిద్య విద్యకే మాయా అని పేరు అంటే ఏది లేదో అది కనపడేట్లా చేసిది మాయా మాయ యొక్క ఆశ్రయమేమి మాయ యొక్క స్వరూపమిటిది ఆ మాయను ఏ విధంగా తరించవలను అనే విషయాన్ని ఇక్కడ చూస్తూ గుణమయి మమ మాయా దురత్యయ ఇప్పుడు ఈశ్వరుడు ఉన్నది ఈశ్వరుడు ఒక్కడు మాత్రమే కానీ జీవుడు భిన్నంగా ఉన్నట్లు మనకి అనుభవం కలుగుతుంది ఈ అది మిథ్యానుభవం సత్యము యొక్క అనుభవం కాదుగా తత్వం ఒక్కటైతే భిన్నంగా కలిగే అనుభవము అజ్ఞాన కల్పితమని చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఆ జీవుడు భిన్నంగా ఉన్నట్లు కలిగే అనుభవం ఇది మాయా తర్వాత జగత్తు సత్యం కాదు బ్రహ్మయే సత్యము ఇప్పుడు సినిమా తెర సినిమా తెర మీద సినిమా ఏదైతే మీరు గంట రెండు గంటలు మూడు గంటలు చూస్తారో అది సత్యం కాదు అది ఎంత చాలా బాగుంది సినిమా అంటారు చాలా బాగుండీ ఉందే ఉంటే బాగుంది బాగులేదు ఉండని దాన్ని పట్టుకుని బాగుంది బాగులేదంటే క్యా బాత్ హే అగో పేరే మాయా కాబట్టి అదేవిధంగా జగత్తు వాస్తవంగా ఉన్నది పరబ్రహ్మయ్య జగత్తు లేని జగత్తు వాస్తవంగా లేని జగత్తు ఉన్నట్లుగా భాషిస్తుంది అది మాయా తర్వాత ఇంకా మాయ అంటే ఏమిటో చెప్తున్నా మీకు వన్ టూ చెప్పాను ఇంకొకటి ఆనందమున్నది ఆనందము ఆత్మస్వరూపము కానీ మనకు ఎలా ఇంద్రియ విషయములు అంటే శబ్దస్పర్శ రూపరస గ్రంథములు ఏవైతే ఉన్నాయో వాటియందు ఆనందము గలదు జడ పదార్థములలో ఆనందము గలదు అని అనిపిస్తుంది ఇప్పుడు చిన్నపిల్లాడు ఏమనుకుంటాడంటే చాక్లెట్లో ఆనందం ఉందనుకుంటాడు పెద్ద అయిన తర్వాత యంగ్ మ్యాన్ యూనివర్సిటీకి వెళ్ళేవాడు ఏమనుకుంటాడు కోక్లో ఆనందం ఉందనుకుంటాడు ఇంకా పెద్ద అయిన తర్వాత ఆల్కహాల్లో ఆనందం ఉందనుకుంటాడు చూసారా జడ పదార్థాలు ఈ జడ పదార్థములలో ఆనందము చేతన ధర్మం కదండి జడానికి ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది సో అలా భ్రమపడతారు దాన్ని దీన్ని మోహము సో ఇటువంటి వ్యామోహం ఏదైతే మన జీవితాల్లో అనుభవానికి వస్తూ ఉంటుందో ఈ వ్యామోహము మనకి మాయ చేత కల్పించబడినది కాబట్టి మూడు అంశాలు జీవ భేదము మాయా జగత్సత్యత్వము మాయా మోహము అంటే ఇంద్రియ గోచరములయ్యే విషయముల అనే భ్రమ అది మాయా సో తర్వాత దైవీ హేషా గుణమయీ గుణమయ్యి అనేది వివరిస్తే చూడండి ఇప్పుడు మీరు సర్పాన్ని త్రాడు చూసి పాము అనుకుంటారు అసలు అక్కడ మీరు దీంట్లో ఉన్న చిత్రం ఏంటంటే ఈ త్రాడు చూసి పాము అనుకోవడం అనే భ్రమలో మీరు గమనించాల్సిన అంశాలు చాలా ఉంటాయి ఒకటేమంటే మీకు మంచి వెలుతురుందనుకోండి అప్పుడు త్రాడు చూసి పాము అనే భ్రమ ఉండదు పూర్తి చీకటి ఉందనుకోండి అప్పుడు త్రాడు చూసి పాము అనే భ్రమ ఉండదు త్రాడు చూసి పాము భ్రమ ఎప్పుడు ఉంటుంది మందాంధకారంలో ఉంటుంది అంటే పూర్తి వెలుతురు లేదు కాబట్టి త్రాడు అని స్పష్టంగా కనపడదు అలా పూర్తి చీకటి కూడా లేదు పూర్తి చీకటి ఉంటే అసలు ఏదో ఒకటి కనపడాలి అక్కడ అప్పుడే అది పాము భ్రమ కలుగుతుంది ఏమీ కనపడలేదనుకోండి చిమ్మ చీకటి అయితే ఇంకా పాము భ్రమ ఉండదు కాబట్టి ఎంతో కనపడాలి అప్పుడే మనకి పాము భ్రమ కలుగుతుంది కాబట్టి అక్కడ ఏదో ఉంది అని తెలియాలి ఆ తెలియడము అది సత్వగుణ లక్షణము ఏదైనా తెలిస్తే అది సత్వగుణం కాబట్టి అక్కడ ఏదో ఉంది అని సామాన్యాకారంగా ఒక వస్తువు అక్కడ ఉంది సన్నగా పొడుగ్గా పడుంది అని తెలిసింది కదా కాబట్టి ఆ అంశంలో ఆ తెలియడము అనే అంశంలో సత్వగుణం ఉన్నది కానీ ఆ ఉన్నది ఆ ఉన్నది త్రాడు అనే విషయం తెలియట్లేదు త్రాడు అనే జ్ఞానము తెలియట్లేదు అంటే త్రాడు విషయంలో అజ్ఞానము గలదు అంటే త్రాడు అనేది కప్పివేయబడింది అజ్ఞానం చేత ఆ తమస్సు అది అది ఉన్న ఏదో ఉన్నది అని తెలియడం సత్వగుణం అది త్రాడు అని తెలియకపోవడం తమోగుణం తెలిస్తే సత్వం తెలియకపోతే తమో అక్కడ ఏదో తెలియకపోతే చిత్రం ఏంటంటే ఇక్కడ ఏదో ఉంది అదేమిటో నాకు తెలియలేదు అనే అనుభవం కలగదు అలా కలగదు అనుభవం మరి అనుభవం ఎలా కలుగుతుంది అది పాము అని అనుభవం కలుగుతుంది అది త్రాడు అని తెలియకుండా కప్పివేసేది తమో గుణమైతే ఆ దానిపై సర్పమును అధ్యారోపము చేయుట అంటే అక్కడ లేని సర్పాన్ని అక్కడ ఉన్నట్లుగా వీడు ఆరోపించుట దీన్ని సహజోగుణము అంటారు ఇప్పుడు ఈ ఆరోపము అనే మాట చూడండి ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఆయన చౌర్యము దొంగతనం చేయలేదు చేయకూడగా నలుగురు కలిసి నీవేమో చౌరుడు అవి అప్పుడు ఆయన ఏమంటాడు నాపై వీళ్ళు చౌర్యాన్ని ఆరోపిస్తున్నారు అది కరెక్ట్ కాదు అంటాడు ఆరోపించడము అంటే అక్కడ సర్పము లేదు వాస్తవంలో లేని ఉన్నట్లుగా వీడు భ్రమించి అదిగో సర్పము అన్నాడు కనుక ఆ సర్పమును మనం ఏమంటాము ఆరోపించుట అంటాం దానికి అధి అనే ఉపసర్గని చేస్తే అధ్యారోపము ఆరోపము అధ్యారోపమున్నా ఒకటే కాబట్టి ఇప్పుడు మూడు గుణాలు వచ్చే చూడండి అక్కడ ఏదో సన్నగా పొడుగ్గా పడి ఉంది అనేది సత్వగు అని తెలిసింది అది సత్వగుణం అది త్రాడు అని తెలియలేదు అది తెలియకపోవడం తమో గుణం అది పాము అని అంటే పాముని అధ్యారోపణ చేయటం ఇది రజోగుణము మూడు గుణాలు కలిసి వీడికి వీడికి సత్వభ్రాంతి కలిగింది అదే మాయా దీన్ని దృష్టాంతం అని దీన్ని ఆత్మస్వరూపానికి మీరు అప్లై చేయండి నేను ఉన్నాను నేను ఉన్నాను అంటే తన ఉనికి ఇది తెలుస్తుందా లేదా తెలుస్తూ ఉంటుంది అంచేతనే భాషకారులు చూడంటారు నేను అనే అనే ఉనికిలో రెండు రెండు పరిస్థితులు ఉండవు ఏమిటవి నేను ఉన్నానా లేదా అనే సందేహం ఉంటుందా ఉండదు ఎందుకంటే నేను ఉన్నానా లేనా అనే సందేహం ఉండాలంటే కూడా ముందు నేను ఉండాలి నేనున్న తర్వాతనే నేనున్నా లేదా ఇప్పుడు ఒక ఆయన ఫోన్ చేసి ఇంటికి ఫోన్ చేసి భార్యకు ఫోన్ చేసి అడిగారు ఏ నేను ఎక్కడున్నాను ఇప్పుడు ఆఫీసులో ఉన్నానా ఇంటి దగ్గర ఉన్నానా ఆ విధి ఫోన్ చేసి అడిగారు అంటే మరి ఆయన సో అలాగ ఉండదు నేను ఉన్నానా లేదా అనే సంశయం కానీ నేను లేను అనే జ్ఞానం కానీ ఉండవు అవి ఉండవు నేను లేను అనే జ్ఞానం ఉండాలంటే ముందు నేను ఉండాలి కదా పుర్వనికి ఒక ఆయన ఉన్నారు నాకు నాలుక లేదండి నాకు నాలుక లేదు ఏదైనా దానం చేయండి అని అడిగారు మరి నాలుక లేనివాడివి నాకు నాలుక లేదు దానం చేయండి అని అలా అడిగాను అవుగా ఇవన్నీ జోక్స్ అనమాట సో ఒక ఆయన అయా గుడ్డివాడిని నాకేదైనా దానం చేయండి అంటే వాడు చేతిలో ఏదో ఒక కాగితం పెట్టాడు కాగితం పెడితే అయా రూపాయకి అయితే ఎక్కడి నుంచి ఇస్తున్నారండి పది రూపాయలకి అయితం ఇవ్వండి అంటే అత్త అండి వాడికి కదా కానీ ముందు ఏమన్నాడు గుడ్డివాడు అన్నవాడు మరి ఎలా ఎలా కనపడింది కాబట్టి సో నేను లేను అనే మాట తప్పు నేను ఉన్నానా లేదా అనే సందేహం తప్పు నేను ఉన్నాను దాంట్లో ఏమీ సందేహం లేదు ఆ జ్ఞానం ప్రతివాడికి ఉంది ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది సత్వగుణాన్ని బట్టి ఆ జ్ఞానం వచ్చింది కానీ నేను పూర్ణుడను అనే జ్ఞానం లేదు అది కప్పివేయబడింది అది తమో గుణం ఎప్పుడైతే నేను పూర్ణుడను అనే జ్ఞానం కప్పివేయబడిందో నేను అల్పుడను పరిచ్ఛిన్నుడను జీవుడను అయోగ్యుడను అభాగ్యుడను అని ఇంక ఈ అజ్ఞాన ఆరోపములన్నీ అధ్యారోపములన్నీ వచ్చాయి అది రజోగుణం ఇంక సరిపడింది అది సో ఈ సత్వరజస్తమ గుణములు కలిసి మనిషికి తన స్వరూపము విషయంలో అజ్ఞానము కలదు ఆ కారణంగానే మనిషి వస్తుత అంటే యథార్థంగా ఆత్మస్వరూపుడు పరబ్రహ్మస్వరూపుడై ఉండి కూడా తాను బద్ధుడను అనే భ్రమలో జీవిస్తూ ఉంటాడు ఇది మాయా త్రిగుణాత్మకమైన మాయా దైవీ శేష గుణమయీ మాయా దురత్యయ ఈ మాయా చాలా ప్రమాదకరమైనది ఇప్పుడు తాడు చూసి పాము అనుకుంటే నష్టం ఏమిటని మీరు అనద్దు తాడు చూసి పాము అనుకునే వీడు ఒక జీవితకాలం భయపడుతూ జీవిస్తాడు నేను ఒక ఆయన ఆయన భయ భ్రమపడ్డాడు ఎవరిని తాడు చూసి పాము అనుకున్నాడు తాడది పామేం లేదు అక్కడ కానీ పాము పగబట్టింది అని భ్రమపడ్డాడు ఏమండే నేను చూశాను తొక్కేను పాముని పగబట్టింది అని భ్రమ పడ్డాడు అది పావేం కాదు తాడది రాత్రి పడుక్కున్నాడు పడుక్కుంటే హిస్ హిస్ అని సౌండ్ వచ్చినట్టుగా సౌండ్ ఏం రాలేదు అలా భ్రమ భ్రమ కలిగి తెలివి వచ్చింది తెలివి ఇంట్లో వాళ్ళని లేపాడు ఈ తెలివి వచ్చినవాడున్నగా ఉన్నాడు మొత్తం అందరినీ లేపి కూర్చోబెడతాడు రాత్రి రెండు గంటలు లేపేసి హిస్ హిస్ అని సౌండ్ వచ్చిందని చెప్పేసి అన్నాడు అంటే వాళ్ళైనా చెప్పాలా హిస్సు లేదు హుస్సు లేదు పడుకో అని చెప్పాలక్కర్లేదా వాళ్ళ అయ్యో పాము వచ్చేసిందని మొత్తం చుట్టుపక్కల వాళ్ళందరినీ లేకపోతే వీళ్ళందరూ అరికెళ్ళందరూ పూర్వకాలం కరెంటు కూడా ఉండేది కాదు హరికెళ్ళా అంతర్లు గాది కింద మిద్దె కింద చెక్క పైళ్ళ కింద అన్ని చోట్ల వెత ఏముంటుంది తెల్లవార్లు వెతుకుతూ కూర్చున్నారు తెల్లారిన తర్వాత పోయి పాలు తెచ్చుకొని కాఫీ తగలిస్తారు అందుకని కాబట్టి ఏమి పాలు కాబట్టి ఈ త్రాడు చూసి పా కూడా అదేదో ఏం పర్వాలేదు అని మీరు అనుకోద్దు దానివల్ల చాలా హాని కలుగుతుంది ఆయన అప్పటి నుంచి ఎక్కడైనా సపోజ్ భార్య అబ్బా ఎంతవరకో హుస్ అని అనుకుంటే అదిగో పాముని ఈయన కంగారు పడతాడు ఇంకా ఆ సౌండే రాకూడదు ఆ సౌండ్ వస్తే పాము ఏం కదా అలాగే బతికాడా బతుకున్నంతకాలం అలాగే బతికాడు నాకు పాము పగబట్టింది ఇదో భ్రమ పాములు పగబట్టవా బాబు వావు పగబట్టడం అంత అంత మీనింగ్లెస్ స్టేట్మెంట్ అదే కానీ మరొకటి లేదు కానీ ఇప్పటికీ చాలామంది అలాగే భ్రమపడుతూ ఉంటారు కాబట్టి ఈ ఈ మాయా అన్నది చాలా హానికారకము ఒకప్పుడు అది హార్ట్ అటాక్ను కూడా కలిగిస్తుంది దురత్యయ దాని నుంచి బయటపడ్డము చాలా కష్టం సో ఇంకో ఈ మాయకి ఇంకో దృష్టాంతం ఘనఛన్నదృష్టి ఘనఛన్నమర్కం యథా నిష్ప్రభం మన్యతే చాతి మూఢహా అనో శ్లోకం ఉంటుంది అంటే వీడేమంటాడంటే మేఘములు సూర్యుణ్ణి కప్పివేశాయి అంటారు ఇప్పుడు మీరు ఆలోచించండి మేఘాలు సూర్యుణ్ణి కప్పివేశాయా లేక మేఘాలు వీడి దృష్టిని కప్పివేశాయా వీడి దృష్టిని కప్పివేశాయి సూర్యుణ్ణి మేఘాలు కప్పివేయటండి ఏమన్నా అర్థం ఉన్నదానికి అంత అసందర్భమైన మాట అదే కానింకోవట్లేదు ఏమిటి సూర్యుణ్ణి మేఘాలు కప్పివేసేయి సూర్యుణ్ణి ఏదీ కప్పివేయలేదు సూర్యుడు ఎప్పుడూ కూడా అత్యద్భుతమైన ప్రకాశంతో ప్రకాశిస్తూనే ఉంటాడు ఏదీ కప్పివేయలేదు ఈ మేఘాలు వీడి దృష్టిని కప్పివేస్తాయి కానీ సూర్యుణ్ణి కప్పివేసేయి అనుకుంటాడు అలాగే ఆత్మ జ్ఞానం విషయంలో కూడా అటువంటి భ్రమలోనే మనిషి బ్రతుకుతూ ఉంటాడు నా ఆత్మస్వరూపాన్ని ఈ మనస్సు కప్పివేసింది నిజానికి మనస్సు కప్పివేయలేదు కప్పివేసిందనే భ్రమే కలుగుతూ ఉంటుంది అదే మాయ మాయ అంటే అదే రహస్యం మాయ అంటే లేనిది ఉన్నట్లుగా కనపడటమే మాయ యొక్క స్వభావ స్వరూపము మీకు ఎక్కడైనా ఏమంటే అక్కడ పాముంది సర్పమున్నది అది మాయా సర్పము అన్నారనుకోండి అంటే ఇప్పుడు ఉన్నట్టు ఆ సర్పం ఉందంటారా లేదంటారా లేదని అర్థం మాయా సర్పము అంటే ఇంకా ఉన్నది కాదు అది కనబడుతుంది కానీ లేదు దాన్ని మాయా సర్పము అంటారు ఈ మాయా సర్పము దాన్ని అది మాయా అని తెలిస్తే ఇంకేమీ లేదు ఇప్పుడు మీకు దృష్టాంతం చెప్తా ఈ పిల్లలు రబ్బరు పాము ఒకటి పట్టుకొచ్చారు ఐదారు పిల్లలు ఓ పెద్దయినలా నడిచి వెళ్తుంటే వీళ్ళు గోడ వెనకాల నక్కి ఆయన రోడ్డుప్పుడు నడిచి వెళ్తున్నాడు వీళ్ళు గోడ వెనకాల నక్కి ఆయన వెళ్ళి అలా వెళ్ళి దాట ఈ రబ్బర్ పావును అలా వేశారు ఆ గోడ వెనకాలను అలా వేశారు వేస్తే ఆయన కాలుకి ఏదో తగిలినట్టు అయింది ఆయన చూసి అమ్మ బాబోయ్ పాము అని ఒక్క గెంతు వేసి పరిగెత్తుకుని వీళ్ళు ఆ గోడ వెనకాలని అని నవ్వుకుంటూ కేరింతాలు కొట్టుకుంటూ బయటకు వచ్చి మళ్ళీ ఆ పాముని తీసుకుని జేబులో పెట్టుకున్నారు ఈ లోపల ఆయన పొరుగే పొరుగు భయపడి ఈ లోపల ఆయనకు వీళ్ళంతా చెమటలు పట్టేసి నానా బాధాపుడి పరిగెత్తుకు వెళ్ళిపోయాడు ఈ లోపల ఇంకొక ఆయన వస్తున్నాడు వీళ్ళు ఈయన కూడా ఇదే ఆట పట్టించడం అంటారు తెలుగులో ఆట పట్టించడం కోసం వాళ్ళు చేశారు ఈయన కాలంలో మళ్ళీ వేశారు ఈ ఆయన చూశాడు ఏమిటి పాము సడెన్గా ఎక్కడి నుంచి వచ్చింది ఏమిటి పాము అనలా దాన్ని కరిశీ గట్టిగా పరిశీలించి చూశాడు అదేం కదలికా కదలడం మెదలడం ఏం లేదు ఎలా పడింది అరే ఇది బతుకున్న పావా చచ్చిన పావా అని మళ్ళీ విచారించాడు అసలు పామేనా ఇది అని విచారించి ఆ కాలు తోటి ఆ తోక దగ్గర ఇలా టచ్ చేసి చూశాడు పామేం కాదు ముక్క ఓ ఇదేదో పాము కాదే అని వంగి కొంచెం దగ్గరగా చూస్తే అది రబ్బరు రబ్బరు పాము రబ్బర్తో చేసిన పాము ప్లాస్టిక్ పాము అప్పుడు ఏం చేశాడు అంటే చేతిలోకి తీసుకుని ఇలా ముడిచి జేబులో వేసుకుని వెళ్ళిపోతాడు వెళ్ళిపోతుంటే ఈ పిల్లలందరూ అంకుల్ అంకుల్ మా పాము మాకు ఇచ్చేయండి పాము ఏమిట్రా పాము ఏమి లేదు కదా అది లేదు సార్ మాకు తెలుసు మరి ఎందుకు వేశారు రా మీరు నా కాళ్ళ దగ్గర అంటే సార్ మేము పొరపాటు చేసాము క్షమించండి మా పాము మాకు ఇచ్చేయండి అంటే ఇంకెవాళ్ళ కాళ్ళ కింద అలా వెయ్యరు కదా వెయ్యరు సార్ ఇలాంటి వేళాకోళాలు ఎప్పుడు చేయొద్దు తప్పు సుమాధి తప్పు ఓకే సార్ గుంజీలు తీయండి ఒక్కొక్కళ్ళు ఐదేస గుంజీలు ఐదు గుంజీలు తీసిన తర్వాత ఆయన జేబులోంచి తీసి వాళ్ళ పాము వాళ్ళకి ఇచ్చారు అది సమాధి కాబట్టి ఈ మాయ మీరు దాన్ని దారి భ్రమలో మీరు పడితే మీకు దుఃఖము భయము సంసార బంధము మీరు దాన్ని యథార్థ స్వరూపాన్ని తెలుసుకుంటే అది వేళాకోళం కింద ఉంటుంది దాన్ని పరిహాసం చేయొచ్చు మీరు అది మిమ్మల్ని ఏం చేయలేదు ఎందుకంటే ఏది బంధిస్తూ ఉన్నదో అది వాస్తవంగా లేనేలేదు లేకున్నా ఉన్నట్లుగా భ్రమపడ్డమే తప్ప లేనేలేదు అంచేతనే భాగవతంలో ఏమన్నారంటే తరంతీవ భవానుతాంబుధిం అన్నారు అంటే సంసార సముద్రమును తరించుచున్నారు ఎవడైతే ఈశ్వరుణ్ణి భక్తి చేస్తారో వాళ్ళు సంసార సముద్రమును తరించుచున్నారు అని అన్నారు అంటే అప్పుడు సంసార సముద్రము యథార్థమని అనిపిస్తుంది అది వాస్తవం అనిపిస్తుంది దాన్ని తరిస్తున్నారు అంటే వాస్తవం అనిపిస్తుంది ఇప్పుడు మోసెస్ ద రాడ్ ఆఫ్ మోసెస్ అని విన్నారా ఎప్పుడన్నాను ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉంటుంది రాడ్ ఆఫ్ మోసస్ వీళ్ళకి సముద్రం అడ్డొస్తుంది వీళ్ళందరినీ తీసుకుని ఆయన ఏమో జ్వర్డాన్ని వెళుతుంటే సముద్రం అడ్డొస్తుంది రెడ్ సీయో ఏదో సి మొత్తానికి అడ్డొస్తే ఆయన ఆ స్టాఫ్ అంటే పెద్ద కర్ర ఉంటుంది ఆ కర్ర మహిమనమాట ఆయన ఇలా అంటాడు అంటే సముద్రంలో దారి వచ్చేస్తుంది అప్పుడు వీళ్ళందరూ దాటేసి వెళ్ళిపోతారు ఇది కథ ఓల్డ్ టెస్ట్మెంట్లో కథ అక్కడ ఆయన రాడ్ పెట్టి చూపించి సముద్రంలో దారి ఏర్పాటు చేశాడే ఆ సముద్రం అది సంసార సముద్రం సంసార సముద్రమే ఇవన్నీ ఇలాగా ఇక్కడ ఈ కథలన్నీ అలాగే ప్రచారంలోకి వచ్చాయి ఆ అది ఆ సముద్రము అది యథార్థమైన సముద్రం అంచేతనే ఆయన కర్ర మహిమతోటి దారిప్పించింది కానీ సంసార సముద్రం యథార్థం కాదు వేదాంతానికి రాడ్ ఆఫ్ మోసస్ అని పేరు సో ఇది సంసార సముద్రం యథార్థం కాదు అది మిథ్యా మిథ్యా సముద్రం మిథ్యా సముద్రాన్ని మిథ్యా తెలుసుకుంటే పోయింది అయితే మరి ఇప్పుడు సంసార బంధము నుండి తప్పించుకున్నారు అని అన్నప్పుడు అక్కడ ఏమన్నారు ఇవా అనే పదాన్ని వేశారు సో తరంతి భవ తరంతివ భవాను బుధిం సంసారము సముద్రము ఇది అనురుత సముద్రము సత్య సముద్రం కాదు అసత్య సముద్రం అంటే సముద్రంలా అనిపిస్తుంది కానీ అది తెలుసుకుంటే లేనేలేదు పాము అని అనిపిస్తు తెలుసుకుంటే పాము లేదు అన్నట్టుగా అయితే ఇప్పుడు తరించడము అంటే అర్థం ఏమిటి తరంతి ఇవా తరిస్తున్నారా అన్నట్లు అజ్ఞానం చేత మేము సముద్రంలో ఉన్నాము భయపడుతున్నాము దుఃఖపడుతున్నాము తెలుసుకుంటే సముద్రం లేదు ఏం అది మాయా అంటే కాబట్టి బంధము కల్పితమే మోక్షము కల్పితమే దీన్ని మాయా అని అంటారు మీరాబాయి కూడా ఆమె ఒక కీర్తనలో ఏమందంటే గయా జూఠా సంసార అనేదో ఈ సంసారం అనే సముద్రము ఇది మిథ్యా సముద్రం ఇది వాస్తవం కాదు అంచేతనే ఇది జ్ఞానము చేత ఎండిపోయింది ఉంటేగా అంతకుముందు ఉన్నట్టుగా భ్రమే తప్ప వాస్తవంగా ఉన్నది కాదు ఇది మాయ యొక్క స్వభావము సో మాయా అనేటువంటి తత్వము తెలుసుకోవడం చాలా కష్టం తెలుసుకుంటే మాయ పోయినట్టే తెలియనంతవరకేది మాయ ఇంద్రజాలం ఏదైనా అలాగే ఉంటుంది ఇంద్రజాలము అది ఎప్పటికీ చాలా ఆశ్చర్యకరంగా అద్భుతంగా మనస్సుకి ఉత్కంఠను కొన్ని సందర్భాల్లో భయాన్ని కూడా కలిగించే విధంగా ఉంటుంది ఇంద్రజాలం తెలియనంత దాని తత్వం తెలిసేసుకుంటే ఏమీ లేదు చాలా తేలిక ఏమీ కష్టం కాదు ఈ ఈ సంసార సముద్రము అలాంటిదే సంసారము మిథ్యా అజ్ఞాన కల్పితము అని తెలిసేసుకుంటే ఆ సంసారం మనల్ని బంధించనే బంధించదు ఇప్పుడు మాయ యొక్క తత్వాన్ని మనం సంగ్రహంగా చెప్పాలి అన్నట్లయితే సో సర్వ ఎలా ఇలా ఇలా సర్వము పరమాత్మయే సర్వము కానీ మనకి పరమాత్మ యొక్క అనుభవం కలగటం ఎందువల్ల మాయా లేక జ్ఞానము జగత్తు మిథ్యా వాస్తవంగా ఉన్నది కాదు కానీ జగత్త సత్యమనే అనుభవం మొలకలుగుతోంది ఎంత మిథ్యానుభవమో చూడండి ఏది సత్యమో అది అనుభవానికి రావట్లేదు ఏది మిథ్యయో అంటే వాస్తవముగా లేదో అది అనుభవానికి వస్తోంది దీని పేరే తర్వాత మనం జీవితంలో సంసారానికి మిథ్యాభూతమైన సంసారానికి బద్ధులమై ఆ సంసారమునందు ఆసక్తిని కలిగి ఉంటూ ఒకే ఒక సత్యవస్తువైనటువంటి పరమేశ్వరుణ్ణి విస్మరించి జీవిస్తూ ఉంటాము అంటే ఏది సత్యమో దాన్ని విస్మరిస్తాము ఏది అసత్యమో అది సత్యమని భ్రమపడి దాని ఎందు ఆసక్తిని కలిగి ఉంటాము ఇది మన జీవితంలో అలా నడుస్తూ ఉంటుంది జీవితము అది మాయా ఇదంతా కూడా మాయా ఒక చోట శ్రీకృష్ణుడు అంటాడు కామైస్తైస్తై హృత జ్ఞానా ప్రపంచే అన్యదేవత అని అంటాడు ఎనివే ఆ విషయం మనం చూద్దాము అయితే ఇప్పుడు ఈ మాయను అధిగమించే ఉపాయం రెండో అర్ధ భాగంలో చెప్పబడి ఉన్నది అయితే దానికి వచ్చే ముందు ఒకసారి భాష్యకారులు ఏమన్నారో సరళంగా చెప్పారు ఆ మాటలు అందాము దైవీ దేవస్య మమా ఈశ్వరస్య విష్ణోహ స్వభావ భూత ఈ మాయా దైవీ దైవీ మాయా మాయా అనే మాట తర్వాత వస్తుంది ఏ పదానికి ఆ పదం వ్యాఖ్యానం దైవీ అంటే దేవునకు చెందినది దేవుడు అంటే ఎవరు నేను శ్రీకృష్ణుడు అంటున్నాడు నేను ఎటువంటి దేవుడు రెండు రకాలు రెండు విశేషణాలు దేవుడికి ఒకటి ఈశ్వరస్య రెండు విష్ణు అంటే సర్వ జగత్తునకు అంతర్యామిని ఈశ్వరుడు అంటే జగత్తునకు అంతర్యామిని అంటే లోపల ఉండి దానిని నేను నియంత్రించుచున్నాను ఇప్పుడు ఈ దీపం వెలుగుతోంది ఆ దీపానికి అంతర్యామి ఏమిటి ఎలక్ట్రిసిటీ ఫ్యాన్కి అంతర్యామి అదే అదే అంతర్యామి అంతః యమయతి లోపల ఉండి దానిని నియమించునది అంటే అది అలా అవడానికి హేతువుగా ఉండేది దీపము అంటే వెలిగేది అని అర్థం వెలిగీదాన్ని దీపం అంటారు సపోజ్ ఓ బల్బు అది ఎప్పుడు వెలగలేదనుకోండి దాన్ని దీపం అనొచ్చా అనుకో వెలిగి దాన్ని సో దీపము దీపమును దీపముగా చేసేది ఏది ఎలక్ట్రిసిటీ తిరిగి ఫ్యాన్ అంటారు ఫ్యాన్ అంటే తిరగడం గాలి వేర్చడం తిరిగి గాలి వీచి దాన్ని ఏమంటారు ఫ్యాన్ అంటారు ఫ్యాన్ను ఫ్యాన్నుగా చేసేది ఏది ఎలక్ట్రిసిటీ దాన్ని అంతర్యామి అంటారు ఇప్పుడు మనిషి అంటే జీవంతమైన దేహానికి మనిషి అయిన పేరు కాబట్టి ఇప్పుడు మనిషిని మనిషిగా చేసేది ఏమిటి ఆ ప్రాణశక్తి అది అంతర్యామి పక్షి ఎగిరీది పక్షి ఆ ఎగిరీ శక్తి దాని లోపల ఆ ప్రాణశక్తి ఎగిరీ శక్తిగా ఉన్నది అదిగో అదే అంతర్యామి సో ఈ విధంగా ఈ సకల జగత్తుకి కూడా నేను అంతర్యామిని అది ఈశ్వరస్య అంటే ఒక అర్థం రెండో అర్థం విష్ణో విష్ణోహంటే ఏదో డ్రెస్అప్ అయిపోయి ఎక్కడో కూర్చున్నాడని అనుకోద్దు ఇట్స్ నాట్ లైక్ దాట్ విష్ణోహంటే సర్వ వ్యాపకస్య విశ్వం విష్ణు అని సహస్రనామం సకల జగద్రూపంగా ప్రకటమై సకల జగత్తును వ్యాపించి ఉన్నాడు ఇది ఎలా ఉంటుందంటే మానవుని యొక్క మస్తిష్కం మాయ అంటే ఎలా ఉంటుంది ఇప్పుడు మాయ ఎలా ఉంటుందో మీకు ఇంకో దృష్టాంతం చెప్తా మీరు బంగారు నగల షాపుకు వెళ్ళారనుకోండి చందనా బ్రదర్స్ చాలా ప్రసిద్ధంగా ఈ మధ్యన బాగా చేస్తున్నారు ప్రచారం అది చందనా బ్రదర్స్ బంగారం వస్త్రాలు కాదు బంగారం ఇప్పుడు ఆ షాపుకు వెళ్ళి అబ్బా ఇక్కడ ఇన్ని నగలు ఉన్నాయే ఈ నగలన్నీ దేని నుంచి ఆవిర్భవించేయండి అంటే సమాధానం ఏమని చెప్తారు బంగారము మరి ఆ బంగారం ఎక్కడుందండి అంటే వైకుంఠంలో ఉంది స్వర్గంలో ఉందని చెప్పారనుకోండి చెప్తే అది ఏమన్నా దాన్ని ఏమైనా తెలివితేటలు అంటారా ఏమంటారు మీరైతే ఏం చేస్తారు నవ్వుతారు అవునండే కానీ ఈ జగత్తంతా ఎవళ్ళ నుంచి ఆవిర్భవించింది దేవుడి నుంచి జగత్తు ఎవనియందు మనుగడ కలిగి ఉన్నది దేవుని జగత్తు ఎవనిలో విలీనమవుతుంది దేవుని ఎందు ఆ దేవుడు ఎక్కడున్నాడు వైకుంఠంలో ఉన్నాడు దీని పేరు మాయా ఎహి హై మాయా సో అలా కాదు విష్ణోహం వేవేష్టి ఇది విష్ణు అంటే అంతటా వ్యాపించి ఉన్న ఈశ్వరుడు అటువంటి ఆ పరమేశ్వరుని యొక్క స్వభావమే మాయా అంటే ఇప్పుడు కాంతి ఈ స్వభావం అంటే ఏటో చెప్తున్నా అంటే ప్రతి అంశాన్ని సమగ్రంగా విచారం చేయాలని నా నా తాత్పర్యం నాకు కొంచెం ఎక్కువ అంతకంటే ఇంకేం కాదు లేకపోతే ఈ శ్లోకం పూర్తి చేసి ముందుకు వెళ్ళిపోవడం పెద్ద విషయం ఏం కాదు సో స్వభావము అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పండి ఏమండీ ఈ సినిమా తీర మీద ఈ బొమ్మలన్నీ ఇలా కనపడిట్లా చేసేటువంటిది ఎవరు అంటే ఏం చెప్తారు ప్రకాశము ఆ ప్రకాశం ఈ బొమ్మలన్నింటినీ ఇలా కనపడిట్లా ఎలా చేస్తుందంటారు అంటే ఏం చెప్తారండి అయా అది దాని స్వభావము అని చెప్తారు అది దాని స్వభావము ఇంకా అంతకంటే ఏం చెప్తారు ఆ ప్రకాశం ఏం చేస్తుందంటే దాని దారిలో ఏది కనపడితే దాన్ని ప్రకాశింపజేస్తూ ఉంటుంది దాని స్వభావం అది అలాగే ఆ మాయా ఆ పరమేశ్వరుని యొక్క స్వభావం ఆ పరమేశ్వరుని అధీనంలో ఉండే మాయా శక్తి సత్వరజస్తమ గుణాలు దాని స్వభావం అది సత్వం తెలిసి చేస్తుంది తమస్సు కప్పేస్తుంది రజస్సు ఆరోపిస్తుంది ఈ మూడు కలిసి మాయా అజ్ఞానం కలుగుతూ ఉంటుంది అదే దాని స్వభావము ఈ మాయ నా స్వభావమై ఉన్నది ఐంద్రజాలికుడు అతని స్వభావం అది ఒక ఐంద్రజాలికుడు ఉన్నాడు ఇంద్రజాల విద్య చేసి వాళ్ళు పూర్వం వాళ్ళు ఆ ఇంద్రజాల ఒక ఆయన ఒక ఆయన రైల్లో ప్రయాణం చేస్తున్నాడు ఆయన ఐంద్రజాలికుడు చేసి శక్తి ఆయనకుంది అంటే ఆ మ్యాజిక్ చేసే స్వభావం ఉంది మామూలుగా రైల్లో పొగలు ప్రయాణం ఇటు ముగ్గురు ఇటు ముగ్గురు కూర్చుంటారు కదా బిల్ల మీద బల్ల మీద ఇంకొంచెం జనం రష్గా ఉన్నప్పుడు ఇంకో ఇంకో మనిషి కూడా కొంచెం నలుగురు నలుగురు ఎనమండుగురు ఈ పక్కనే ఇద్దరు పది మంది ఆడియన్స్ దాంట్లో ఆయన ఉన్నాడు ఆయన ఏం చేశాడు అంటే ఇలా టోపీ తీసాడు టోపీ తీసి టోపీలో ఏముందని అడిగాడు మెజీషియన్ కదా ఏముంది ఖాళీగా ఉందన్నాడు మళ్ళీ ఇలా పెట్టుకుని ఇలా తీస్తే దాని నుంచి రంగురంగుల విసీని కర్ర వచ్చింది అందరూ ఆశీర్వాదం చెప్పరు రైల్లో మ్యాజిక్ తీసేది దా ఎందుకు చేసేటంటే ఆయన స్వభావం అది ఫిజీషియన్ స్వభావం అది సో దేవస్య విష్ణు ఈశ్వరస్య విష్ణో స్వభావ భూత హీ యస్మాత్ హీ అంటే అస్మాత్ అనర్థం ఎందువలన అనగా అంటే పూర్వ శ్లోకానికి ఈ శ్లోకానికి కనెక్షన్ అది పూర్వ శ్లోకంలో చెప్పిన దానికి ఎందువలనంటే అని శ్లోకంలో చెప్తున్నారు ఏషా యథోక్త గుణమీ మమ మాయా సో నేను ఇదివరకు మీకు చెప్పాను యథోక్త అంటే పూర్వ శ్లోకంలో చెప్పబడినటువంటి త్రిగుణాత్మకమైన చెప్పాం కదా ఎతై గుణమయర్భావై అని చెప్పారే ఈ మూడు గుణములతో కూడిన ఈ సంసారము ఇది గుణములతో నిర్మాణమైన నా యొక్క మాయా దురత్యయా దుఃఖేన అత్యయ అతిక్రమణం ఎస్యాసరత్య ఈ మాయను అతిక్రమించుట చాలా కష్టం దురత్యయ దీన్ని దాటడం చాలా కష్టం అంచేతనే దేన్నైతే అతిక్రమించడం కష్టమో దానిని దుర్గము దుర్గము మీరు పేరు విన్నారా సో శివాజీ మహారాజు దుర్గములను పట్టుకున్నాడని దుర్గంలో ఉండేవాడని పూర్వకాలం వాళ్ళు రాజులు దుర్గాల్లో మకాన్ చేసేవారు దానికి దుర్గమ్ ఇంగ్లీష్లో ఫోర్ట్ అంటారు ఎఫ్ఓ ఆర్టీ ఫోర్ట్ దుర్గము అంటే శత్రువులు దాన్ని అటాక్ చేసి పట్టుకోవడం చాలా కష్టం అలా దా దుర్గము అటువంటి దుర్గములు అంటే మనం దాటలేని చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆపదలు పెద్ద పెద్ద ఆపదలు వచ్చాయనుకోండి వాటికి ఏమని పేరు దుర్గము అని పేరు అటువంటి దుర్గముల నుండి రక్షిస్తుంది కనుక ఆ దేవికి దుర్గా అని పేరు ఆ దుర్గా అనే పదం అలా వచ్చింది సో దుర్గా అంది వీగుంశమహం ప్రపద్యే సుతరసే శితరసే నమ అక్కడ తరసే తేలికగా మమ్మల్ని దాటించి వేస్తావు అని అలాగంటి వాక్యం అది సో అలాగే అక్కడే వస్తుంది దుర్గానినో విశ్వ జాతవేద సో దుర్గాని అంటే కఠినంగా కఠినమైన పరిస్థితులు దాటివేయడం కష్టమైనవి వాటిని దాటాలి అంటే మన సామర్థ్యంతో మనం దాటలేము ఆ యొక్క అనుగ్రహం చేత మాత్రమే దాటగలుగుతాము అని ఆ విధంగా దుర్గా సూక్తంలో ఇలాంటి మాటలు వస్తాయి సరిగ్గా అటువంటి అభిప్రాయమే మనకి ఇక్కడ దురత్యయ ఈ మాయను అతిక్రమించుట చాలా కష్టం ఇప్పుడు ఎందుకంటే మాయా అంటే కల్పన లేనిదాని కల్పించి పెట్టుకుంటాడు దాని పేరే మాయా ఇప్పుడు విడు భయపడుతూ ఉంటాడు ఈ భయం భయం ఎందుకు వచ్చింది విచారం చేస్తే పోతుంది కానీ ఏది లేదో దానికి భయపడుతూ ఉంటాడు ఆ భయం అలాగే కామనలు ఇవో ఇది ఉంటే బాగుండు అదింటి బాగుండు అనే కామనల వెంట మనిషి పరిగెడుతూ ఉంటాడు అంతా మాయా ఎందుకంటే దాంట్లో వాస్తవం ఏమీ లేదు అజ్ఞానము చేత చేసే కల్పన పేరే మాయా సో ఈ కల్పన జీవుని హృదయంలో మానవుని హృదయంలో ఈ కల్పన ఉంటుంది అన్ని కల్పనలు తప్ప ఇంకే ఉండదు మానవుని హృదయమంతా కూడా కల్పనలతో నిండి ఉంటుంది మానవుని హృదయమంతా కూడా మీరు కల్పము అనే పేరు విన్నారా కల్పము సో ఏదో కల్ప ఈ కల్పం ఈ కల్పంలో కల్పంలో అంతర్భాగం మన్వంతరం మన్వంతరంలో అంతర్భాగం యుగం అలా అలా చెప్తారు సంధ్యావందనంలో కూడా చెప్తారు విన్నారు కదా కల్పము అంటే ఈ సృష్టి సైకిల్ ఆఫ్ క్రియేషన్కి కల్పము అని పేరు అదే పెద్ద కల్పన సృష్టి మిథ్య అంటూ మరి కల్పన కాలేదా కల్ప్యతే అయితే కల్పహ కల్పమే మిథ్యం కల్పన జీవహృదయము కల్పనలకు నిలయము కల్పనలు తప్పింకే ఉండదు జీవహృదయము అన్నీ కల్పనలు ఈ కల్పనలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే అజ్ఞానం నుంచి వచ్చాయి నేను ఈ కల్పనలు ఎలా ఉంటాయో దృష్టాంతం చెప్పాలని అనిపిస్తుంది కానీ చెప్తే మీరు కంగారు పడతారేమో నేను చెప్పను రెండు రెండు సమస్యలు ఒకటి మీరు కంగారు పడే అవకాశం ఉంటుంది ఒకటి రెండు ఏమిటి ఇలా చెప్తున్నట్టు వీడు అని మీకు ఆశ్చర్య కూడా పడవచ్చు ఎందుకంటే మీరు అవన్నీ సత్యాలని అనుకుంటూ ఉండి ఇలాంటి సమస్యలు ఉంటాయి నేను కొంచెం హెజిటేట్ చేస్తూ ఉంటాను సో అన్ని కల్పనలే ఇప్పుడు కాతే కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర అంటారు సో మనుష్యులు నాకు వీడి బంధువు వాడేమో శత్రువు వాడు మిత్రుడు అని ఉంటారు వీడు మిత్రుడు వాడు శత్రువు అని కల్పించుకుని దుఃఖపడుతూ ఉంటాడు అన్ని కల్పనలే సో ప్రతిది కల్పన కల్పన తప్పింకే ఉండదు జీవహృదయము కల్పనలకు నిలయము నో సర్ప్రైజ్ ఈ కల్పనలన్నీ అజ్ఞానం నుంచి వస్తాయి సో నో సర్ప్రైజ్ మనిషి సంసారంలో బుద్ధుడై ఉంటాడు ఈ హృదయంలో నిర్మాణం చేసుకున్న కల్పనలను అధిగమించటం చాలా కష్టం మీరు మీరు జే జేబులో ధనం ఉందనుకోండి దాన్ని త్యాగం చేయగలుగుతారు ఏదో పోని మనం దానం చేసుకోవాలి అని ఉత్సాహం తెచ్చుకుని ఇచ్చేయగలుగుతారు కానీ హృదయంలో ఉన్నటువంటి ఒక భావము ఒక ఐడియా ఈ భావజాలం ఉంటుంది దాన్ని విడిచిపెట్టలేరు దాన్ని విడిచిపెట్టడం చాలా కష్టం అన్నిటికంటే ఎక్కువ కష్టము భావాలని విడిచిపెట్టడం కల్పనలని విడిచిపెట్టడం అంచేతనే అయా మీరు కల్పనా జగత్తులో ఉన్నారండి మీరు వ్యామోహంలో ఉన్నారు మీరు అనుకుంటున్నది సత్యం కాదు అని మనం చెప్పామనుకోండి ఎవరికైనా వాళ్ళ కోపం వస్తుంది చెప్పకూడదు అలా డైరెక్ట్గా చెప్పకూడదు ఇండైరెక్ట్గా చెప్తేనే కోపం వస్తుంది క్లాసులో చెప్తేనే ఏమిటబ్బాయి ఇలా చెప్తున్నాడని కోపాలు తాపాలు వస్తాయి నిజంగా ఎందుకంటే మనిషి కల్పనలలో ఉంటాడు మనం ఏం చేయాలి ఆ కల్పనలను అన్నిటినీ కూడా మనం సపోర్ట్ చేస్తూ ఉండాలి అంటే అప్పుడు అబ్బా ఎంత బాగా చెప్పాడని సంతోషిస్తాడు తప్ప ఈ కల్పన రనైనది దాంట్లో వాస్తవిక వాస్తవం కాదు అని చెప్పేమనుకోండి కంగారు పడతాడు మనుషులు ఇప్పుడు మీరు ఆలోచించండి నేను ఫలానా కులం నేను ఫలానా వర్గం అని ఇలా చెప్పుకుంటారు మనుషులు అది యథార్థం అంటారా కల్పన అంటారా అసలు మీరు ఆలోచించి చూడండి అది తన మీద ఆరోపించుకున్నటువంటి ఒక ఒక పదం లింగ్విస్టిక్ ఎగ్జిస్టెన్షియల్ కాదు లింగ్విస్టిక్ ఉంటే ఆ భాష ఆ పదప్రయోగం చేస్తుంటే నిజమేమో అని అనిపిస్తుంది కానీ వాస్తవానికి అన్ని కల్పనలు తప్ప ఇంకేమీ కాదు జీవహృదయము కల్పనలకు నిలయము ఆ కల్పనలను విధులుపెట్టలేడు ఆశ్చర్యం ఇప్పుడు ఇలాగ ప్లాట్ ఉంటుంది ఒక ఎకరవ నేల ఉంటుంది అది చూపిస్తాడు ఇది నాది అంటాడు ఈ నేల నాది అంటాడు నేల నాది ఏమిటండి ఈ నేల నేల వీడు ఎప్పుడు పుట్టాడు ఎప్పుడు ఎంతకాలం ఉంటాడు నేల అది ఎక్కడిని ఎంత ఘోరమైన కల్పన చూడండి నేల నాది సో మనిషి నాది నాది అనే ప్రతీదీ కల్పనే నేను ఫలానా నేను ఫలానా అన్న ప్రతిదీ కల్పనే జీవహృదయము కల్పనలకు నిలయము ఈ కల్పనలన్నీ అజ్ఞానం చేత అక్కడ నిర్మాణమై ఉన్నాయి జ్ఞానము కలిగితే ఈ కల్పనలు మాయా కల్పనలు అంటే మాయకే కల్పనలు అని పేరు ఇవన్నీ కూడా పోతాయి కానీ జ్ఞానం కలగడం చాలా కష్టం ఎందుకంటే వీడు కల్పనలను విడిచిపెట్టలేడు సో మద్రూప ఉభయం త్యజేత్ అని ఉంది ఇప్పుడు మీరు కూర్చుని నేను అని నేనుగా నిలిచి ఉండాలి నేను తండ్రిని నేను కొడుకుని నేను నాన్న తాతని ఇలా పెట్టుకుంటే వర్కౌట్ కాదు అదంతా కల్పనలే ఇవన్నీ కల్పనలే శుద్ధమైన నేను మళ్ళీ నేను అనే పదం కూడా కాదు పదము నకార ఏకారములు నకార ఉకారములు అదొక పదము భాషకి చెందిన పదము కూడా కాదు భాష కూడా లేదు నేను ఆ సద్రూపంగా మీరు నిలిచి ఆ సద్రూపమైన స్థితిలో ద్రష్టాదృశ్యము రెండూ ఉండవు నేను రూపంగా నిలిచి ఆ నేను ఎందు ద్రష్టాదృశ్యము రెండూ ఉండవు ఇప్పుడు నేను ఘటమును చూచుచున్నాను అన్నప్పుడు ఆ మనస్సుతో తాదాత్మ్యాన్ని చెంది నేను ద్రష్టనైనాను నా చేత చూడబడేటువంటి ఘటాది ఘటపటాది పదార్థములు దృశ్యములైనాయి ద్రష్టాదృశ్యము అనే విభాగం కానీ మీరు శుద్ధ చిద్రూపంగా అంటే ఆ ఎరుక రూపంగా నేను రూపంగా నిలిచి ఉన్నారనుకోండి దానినందు ద్రష్టాదృశ్యము అనే విభాగమే ఉండదు కాబట్టి శుద్ధ చైతన్యమునందు ద్రష్టాదృశ్యము అనే విభాగము కల్పించబడుతూ ఉంటుంది కాబట్టి మద్రూపహ నీవు ఆ శుద్ధ చిద్రూపంగా చైతన్య స్వరూపుడుగా నిలిచి ఉండు ఉభయం త్యజేత్ ద్రష్టాదృశ్యము అనే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఏదైతే కలదో ఆ రెండింటినీ కూడా త్యాగం చేసేయి అని చెప్తాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో భాగవతంలో చోట కాబట్టి ఈ కల్పనలను త్యాగం చేయటం చాలా కష్టం మీరు ధ్యానంలో కూర్చున్నారనుకోండి ధ్యానం కూర్చోడానికి ముందే ఉంటుంటుంది మనస్సు అలా కల్పనలను చేసుకుంటూ ఉంటుంది ధ్యానంలో కూర్చుంటారు మనస్సుకి నచ్చదు విసిగేస్తుంది మనస్సుకి ఎందుకంటే అది కల్పనలకు అలవాటు పడి ఉంటుంది ఓ కల్పన మీద ఇంకో కల్పన అలా కల్పనలకు అలవాటుపడి ఉంటుంది తప్ప ధ్యానానికి ఇష్టపడదు మనస్సు సో ఆ విధంగా దురత్యయ ఈ కల్పనలను అధిగమించి తన స్వరూపాన్ని తెలుసుకోవటము అదేమంత తేలికైన మాట కాదు చాలా కష్టం అయితే మరి ఇంకా ఉపాయము లేదా భాష్యకారులు చూడండి ఏమంటారును దురత్యయా దుఃఖేన అత్యయ అతిక్రమణం ఎస్సా దురత్యయా సో అంటే ఈ మాయను ఈ కల్పనలకి మూలంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని అతిక్రమించటము చాలా కష్టం అఘటిత ఘటన పటీయసి మాయా శంకరులు అంటారు నేను చెప్పాను ఈ మాట శంకరులు ఏమన్నారంటే ఆ ఆత్మతత్వము పరమాత్మ అఖండము అటువంటి అఖండమైన పరమాత్మ పరమాత్మతత్వంలో వీళ్ళు విధి హరిహర భేద భావా అఖండే విరచయ్య బత అయ్యో బత అంటే అయ్యో ఆ అఖండమైన పరమాత్మయలు బ్రహ్మదేవుడు విష్ణువు శివుడు అని మూడు మొక్కలు చేసి పెట్టారే ఆ మూడు వేరు వేరు అన్నట్టుగా అలా చేసి పెట్టారు ఎంత జ్ఞానము ఈ మాయా యొక్క ప్రభావము పవర్ ఇంత అంతా కాదే అని ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు పైగా ఏమన్నారు హరిహర భేదభావా చదువుకున్న వాళ్ళు కూడా మేము విష్ణువు యొక్క భక్తులమే కానీ శివుని భక్తులు కాము మే మేము శివుని భక్తులమే కానీ విష్ణువు భక్తులము కాము అని వాళ్ళు అనుకుంటారు అంటే ఉన్న విష్ణువు ఒక శివుడు ఇంకొక ఆయన ఉన్నారు ఆయన ఈ ఈవైపు ఆయన ఉంటాడు ఆ వైపు ఈయన ఉంటాడు ఈయనకంటే ఆయన గొప్పవాడు ఆయనకంటే ఈయన గొప్పవాడు అని అలాగా అబ్బా ఈ మాయా ఎంతటి వ్యామోహాన్ని కల్పిస్తుంది అఘటిత ఘటన పటీయసి అబ్బా అనే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు మాయాపంచకం అనే పుస్తకంలో అనే ప్రకరణ గ్రంథంలో కాబట్టి నిజంగా దురత్యయ నేను ఒకసారి కాకినాడ ఏదో పాఠానికి చెప్పడానికి వెళ్తే అక్కడ ఒక ఆయన చెప్తున్నారు ఏమని నేను బల్లగుద్ది చెప్తున్నానంటారు చూడండి అదే మాట సంస్కృత విద్వాంసుడు అంటే ఏమంటాడు నేను ముమ్మా శపథం చేసి చెప్తున్నాను అంటే బల్లగుద్ది చెప్తున్నానని మామూలు అంటే శపథం చేసి చెప్తున్నానని సంస్కృత పండితుడు అంటాడు ఏమని విష్ణువు మాత్రమే దేవుడు విష్ణువు మాత్రమే ముమ్మారు చెప్తున్నాను విష్ణువు మాత్రమే దేవుడు విష్ణువు మాత్రమే దేవుడు అంటే అభిప్రాయం ఏమిటో తెలుసినా అక్కడ దాంట్లో ఆ స్టేట్మెంట్లో ఎన్ని కల్పనలు ఉన్నాయో ఊహ కూడా మీరు చేయలేరు విష్ణు అనే ఒక పెద్ద ఆయన ఉన్నాడు శివుడు ఇంకో పెద్ద ఉన్నాడు ఆ ఈ పెద్ద ఆయన్నైనా పూజించవచ్చు ఆ పెద్ద ఆయన్నైనా పూజించవచ్చు కానీ మీరు ఈ శివుడు అనే పెద్ద ఆయన్ని అనే పెద్ద మాత్రమే పూజించండి ఏం చెప్తున్నాడు ఆయన ఈ నుంచి పట్టుకొచ్చాడండి ఈ సమాచారం అంతా ఈయన చూ విష్ణువుని చూసొచ్చాడా శివుని చూసొచ్చాడా ఎవరిని చూసొచ్చాడు ఆహా మేము లక్ష సోపును సంతూర్ సోపు రెండు సోపులు ఉన్నాయి మీరు లక్ష సోపే వాడండి సంతూరు వాడద్దు అంటే ఐ కెన్ అండర్స్టాండ్ పోన్లేదు మానంద ఎవరో రెండు సోపులు వాడి దాంట్లో అతనున్న అభిప్రాయం ఏదో చెప్పాడు ఈ ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు ఈ హరిహర భేదాన్ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు హరిహర భేదభావాన్ని హరిహరులు ఎందు భిన్నంగా భక్తిని కలిగి ఉన్నారు అని ఆశ్చర్యం అని శంకరులు అన్నారు మాయాపంచకమ్మనే పుస్తకంలో కాబట్టి మాయాదురత్యయ ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి మీరు ఇలా మాట్లాడుతున్నారు ఏమిటంటే ఆయన అన్నారనుకోండి మీరు ఆయన వెంటనే వీడు ఈ అయోగ్యుడు అన్నట్టుగా చూస్తాడు అసలు ఆయన దగ్గరికి మీరు వెళ్ళి దూరంగా నిలబడితేనే ఇలా చూసి వీడేవాడబ్బా ఈ అయోగ్యుడి చుట్టుపక్కల ఎందుకు వచ్చాడని ఆయన అనుకున్నా మీరు ఆశ్చర్యం ఆహా ఎంత విదూరము సో మనిషి జీవుని హృదయము కల్పనలకు నిలయం అజ్ఞానం దాన్ని ఈ కల్పనలను ఈ భావజాలాన్ని నుంచి బయటపడడం చాలా కష్టం మమ మాయా దురత్యయ దీన్ని చాలా దుర్ఘటము ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే అతిక్రమించుట అసంభవము అని అంటలేదు అత్యయ అసంభవ అంటారు లేదు అతిక్రమించుట కఠినము అని అంటున్నారు కాబట్టి ఇప్పుడు అసంభవము అంటే ఇంక మీరు నేను కూర్చుని దాని మీద విచారం చేసే ఇది లేదు ఏమీ లేదు సంభవము కానీ కొంచెం ఓపిక పట్టాలి ఆరంభంలో మన హృదయంలో మన మనస్సులో ఉండే చలనాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి ఆ కల్పనలు ఆ కల్పనల మీద కల్పనలను అలా మనస్సు నిర్మించుకుంటూ పోతుంది అలా పరిశీలిస్తూ ఉండాలి మనస్సు చెప్తుందంటే ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితి ఏమాత్రం బాగులేదు అంటుంది మనస్సు మనస్సు అంటుంది నేను నే మనస్సుతోటి మమేకమైనప్పుడు నేను అంటున్నా అన్నట్టుగా తయారవుతుంది అది అలా మనస్సుతో మమేకం అవ్వకూడదు ఓహో ఈ పరిస్థితి బాగులేదని చెప్తోంది కదా ఈ మనస్సు ముందు అసలు ఎందుకు చెప్తోంది ఇలా ఈ మనస్సు దీంట్లో బాగులేకపోవడానికి ఏముంది ఏమిటి బాగుండడం అంటే బాగులేకపోవడం అంటే ఏమిటి మిథ్యా జగత్తు కదా ఏమిటి బాగుండడం ఏమిటి ఇవాళ బాగుంటుంది రేపు బాగుండదు ఇవాళ బాగులేదు రేపు బాగుంటుంది ఏమిటి బాగుండడం అంటే ఏమిటి బాగులేకపోవడం అంటే ఏమిటి అని దాన్ని జాగ్రత్తగా పరిశీలించి ఆ కల్పనపై విచారణ చేస్తే ఆ కల్పన అవతలిగిపోతుంది నిలబడలేదు మీరు విచారణ తెస్తే నిలబడలేదు అజ్ఞానానికి ఒక డెఫినేషన్ ఉంది విచార అసహిష్ణు అజ్ఞానము అజ్ఞానము విచారాన్ని సహించలేదు విచారం అంటే కూర్చుని దుఃఖించడం అనుకున్నారు విచారము అంటే ఎంక్వైరీ చేయడం అలా అనుకుంటే కూడా ఆశ్చర్యపడదు విచారము చేయటం ఆత్మవిచారం చేసినట్లయితే అజ్ఞానం ఎగిరి తక్క పడుతుంది ఇప్పుడు త్రాడు చూసి వీడు పాము అనుకుంటాడు ఆ పాము మిమ్మల్ని ఎంతవరకు ఉపయోగపడుతుంది మీరు దీపంతో దాని ఏమిట్రా దీపం వేసి చూడండి అసలు ఏమిటోది పాము పాము సారా అదే కంగారు పడకరా పాము ఏమిటో చూద్దాం పాము అయితే చూద్దాం అదేమీ కదలటం కదా అక్కడే పడుంది కదా పోని పాము అయితే దానికి ఏదో ఉపాయం చేయచ్చు పారిపోవాలంటే పారిపోవచ్చు ఏం సమస్య ఉంది అసలు ఏమిటో చూడు అని దీన్ని విచారము ఆ విచారం చేసే దీపం వేసి చూశారనుకోని ఏమవుతుంది పాము పటాపంచలు అయిపోతుంది క్షణంలో లేకుండా అయిపోతుంది అదేవిధంగా సంసారంలో వచ్చేటువంటి సుఖ అలాగే ఉంటాయి సో దాంట్లో విచారం చేస్తే నిలిచిదేది ఉండదు మీరు విచారం చేతను పోగొట్టుకోగలుగుతారు దురత్యయ కానీ మనిషి విచారం చేయలేడు సంసారంలో పరిభ్రమిస్తూ ఉంటాడు మనిషి విచారం చేసేంత స్పేస్ ఆ ఇన్నర్ స్పేస్ ఉండదు చాలా కష్టం విచారం చేయటం కూడా